సంకీర్తన ఎనభై మూడు హరిగొలువని ఫలమనుభవించుటగాక ఇరుసంధిబడ్డ దేహికేటి సుఖముయ్యు చూడరి మోచినమోపు తొమ్మిది గంతులమేను కడుసంధి గట్టినది కర్మపు తాడు చెడి పంచేంద్రియములపై తరవులు పెట్టు ఎడపు సంసారికి నేటి సుఖమయ్యా వేచి లేచి విషయములకు వెట్టి పేగులలో తీట రతి పెరేపులు ఆగడుపు తనలోని ఆకలి ఆరని చిచ్చు ఈగతి నుండే దేహికేటి సుఖమయ్యా